ఎం లబ్ధ్వాచాపరం లాభం అనే శ్లోకం ఈ శ్లోకాలన్నింటిలో ఒకే యోగాన్ని చెప్పారు శ్లోకంలో జనులకు యోగము అంటే అర్థం తెలియదు పూర్కంగా తెలియదు యోగము అంటే ఆసనాలు వేయడం యోగం అని ఒకడు అనుకుంటాడు ప్రాణాయామం ముక్కిలాగా బిగించేసి లోపల గాలిని లోపల బిగించేసి బయట గాలి బయట బిగించేసి దాన్ని యోగం అని ఇంకొకడు అనుకుంటాడు అంటే అది యోగంలో భాగాలే దాంట్లో సందేహం లేదు కానీ సమగ్రమైన యోగం అది కాదు కొంతమంది ఏమనుకుంటారంటే ఉపాసన అలాగ కళ్ళు మూసేసుకుని జపాన్ని మంత్రజపం చేయడం ఏదో ఉపాసన ఉంటుంది అది యోగం అని కొంతమంది అనుకుంటారు అసలు ఉపాసనాశబ్దానికి యోగ శబ్దానికి లోకంలో అర్థం సరిగ్గా తెలియదు లోకం అంటే మనమే నేను మన గురించే చెప్తున్నా ఊళ్ళో వాళ్ళ వాళ్ళ గురించే అని మీరు అనుకోద్దు యోగ అర్థం చెప్పాను యోగము అంటే ఇది యోగమో అర్థం ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేకపోతే ఆసనాలకి లేకపోతే ప్రాణాయామానికి యోగం ఒక ప్రసిద్ధమైన అభిప్రాయం లోపలలో ఉంది కానీ యోగము యొక్క మౌలికమైన అర్థం ముఖ్యార్థం అవేమీ కాదు అవన్నీ కూడా ఆ యోగము యొక్క అసలు అర్థం ఏది ఉందో దానికి దారితీసే సోపానాలు అవన్నీ కూడా సో ఇప్పుడు రవీంద్ర భారతి అన్నారు బిల్డింగ్ ఆ లోపల అది రవీంద్ర భారతి కానీ ఆ మెట్లు రవీంద్రభారతి కాదు అలాగే ఇవన్నీ సోపానాలు యోగానికి లిండ్స్ సోపానాలు మరి అసలు యోగం అంటే ఏమిటి యుజ్్యతే అనేనా కలుసుకోవాలి యోగము అంటే కలుసు కలియుట కలుసుకునుట ఎవరిని కలుసుకోవాలి ఇప్పుడు మనం లోకంలో చూస్తాం నేను బాంబే వెళ్ళి మిత్రుణ్ణి కలుసుకొని వచ్చాను అంటాడు ఆ దాన్ని యోగం అంటారా అందరూ తర్వాత ఒక ఆయన బాంబేలోనే ఒక ఆయన ఉన్నారు ఆయన సభలో నేను ఆశ్చర్యపోయినా ఆయన చెప్తుంటే ఆయన చెప్పాడు నేను అప్పుడప్పుడు నారద మహర్షిని కలుస్తూ ఉంటానని చెప్పాడు ఆయన ఇప్పుడు ఆయన ఏమన్నా అంటారు అప్పుడప్పుడు నారద మహర్షి అంటే ఈయన వచ్చి కలిసిపోతూ ఉంటాడు నారద మహర్షి మేము మామూలుగా భాగవతంలోనూ అక్కడ జరిగాం నారద మహర్షి అప్పుడప్పుడు వచ్చి శ్రీకృష్ణుని కలిసి వెళుతూ ఉంటాడని అలా వచ్చి మాఘల్లో అది పెద్ద వర్దలు కూడా ఉంది అలా ఆకాశం నుంచి వచ్చి కలిసి శ్రీకృష్ణుని కలిసి కొంత పిచ్చాపాటి గురించి లోక వ్యవహారాల గురించి చర్చించి ఆయనకేవో కొన్ని సందేశాలు ఇలా నా ఇంద్రుడి సందేశం బ్రహ్మదేవుడి సందేశం ఉంటే ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉండి ఆ తర్వాత మళ్ళీ నారదులు వచ్చి కలుస్తాడు నేను ఏం చెప్పాడు నన్ను కలుస్తూ ఉంటాడు నీకు అది యోగ అది దానికి ఏదో పేరు కూడా పెట్టచ్చు నారద యోగము అని పేరు పెట్టచ్చు హూ స్టాప్స్ సో అదేమీ కాదు యోగం అంటే లేకపోతే నేను ఇలా కూర్చుంటే నాకేదో ఫ్లాష్లా వచ్చింది అది యోగం కాదు ఇవేమీ కాదండి యోగం అంటే ఎక్కడైతే దిస్ ఆర్ దట్ ఇది అది అనే విభాగం ఉంటుందో అంతవరకు యోగం అనేది లేదు యోగం అంటే ఆత్మన్ ఆత్మని తిష్టతి తన మనస్సులో ఉండే సంకల్పాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి మనస్సు అమనీభావాన్ని పొంది తన స్వరూపమునందు తాను నిలిచి ఉండుట ఇది యోగం ఈ యోగానికి ఆసనము ప్రాణాయామము ఇవన్నీ కూడా సోపాన అది యోగము అంటే ఉపాసనానుంది ఉపాసన అంటే లోకంలో కూడా మళ్ళీ దాని యొక్క మౌలికమైన అర్థం తెలియదు లోకంలో ఉపాసన అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళకి హనుమంతుడు ఉపాసన నేను చేస్తున్నాను ఒక ఆయన అంటాడు లలితోపాస అని ఇంకొక ఆయన ఉంటాడు ఏదో ఎవరికి తోచిన పేర్లు వాళ్ళు చెప్తూ ఉంటారు ఉప ఆసనం ఉపా అంటే దగ్గరగా ఆసనం కూర్చుండుట అది ఉపాసన శబ్దానికి అర్థం దగ్గరగా కూర్చుండుట దేనికి దగ్గరగా కూర్చోవాలి ఆత్మస్వరూపానికి దగ్గరగా కూర్చుండుకుట అంటే అర్థం ఏంటి మీరు మనస్సుతో ప్రాపంచిక విషయాలని చింత చేసినప్పుడు మీ స్వరూపానికి మీరు దూరంగా వెళ్ళిపోయాడు ఆ చింతలనన్నింటినీ ప్రక్కనబెట్టి మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటే దాన్ని ఉపాసనము అది ఉపాసన అది దాని ముఖ్యార్థం ఇంకా మిగతా అన్నీ కూడా మంత్రము ఇత్యాదులు ఉన్నాయే మంత్రం ఉంది మంత్రం ఏం చేస్తుంది అది ప్రాపంచిక విషయాలని పక్కన పెట్టి మన హృదయంలో మనం ఉండి అక్కడ కూడా మన స్వరూపానికి మరింత దగ్గరగా నిలిచి ఉండటానికి దోహదం చేస్తుంది మంత్రం నేను మీకు చెప్పాను రామనామాన్ని ఎలా జపించాలి ఓ నమ శివాయ ఎలా జపించాలి మనం అభ్యాసం చేశాం మీరు రామనామాన్ని జపించినప్పుడు ఈ రామనామం ఏం చేస్తుందంటే ముందు ప్రాపంచిక విషయాల నుంచి మనస్సు వెనక్కి లాగి రామ అనే శబ్దం మీద దాన్ని కట్టివేసి ఆ శబ్దం విలీనమైనప్పుడు శబ్దం అంతమైపోతుంది సైలెన్స్లోకి శబ్దం వెళుతుంది రామ అనగానే శబ్దం విలీనమైపోయింది సైలెన్స్ ఆ సైలెన్స్లో మనస్సు తన స్వరూపమైన ఆత్మలో విలీనమవుతుంది ఆ విలీనం అవడానికి ఉపాసనము అంటారు ఉప ఆసనము అలాగే ఉపవాసము అని ఒకటి ఉంది దానికి కూడా లోకంలో జనాలకు అర్థం తెలియదు ఉపవాసం అంటే రోజు రైస్ కూరపప్పు పులుసు అన్నం తిట్టాడు ఈ రోజు అన్నం భిన్నం అంటే ఆ రైస్ని ముక్కలు చేసి అంటే నూకలతోటి ఉప్పు పిండో చెప్పటి ఏదో చేసి దానికి రెండు మూడు రకాల కూర పచ్చళ్ళు తయారు చేసి దానికి ఆవకాయ కూడా జోడించి అది శుభ్రంగా పుజించి పెరుగుతో సహా కూడా దీనికి ఉపవాసం అని వేరు అది ఉపవాసం నుంచి తినేదాన్ని బట్టి ఉపవాసం అనేది నిర్ధారింపబడదు ఉప సమీపే వాస దగ్గరగా నిలిచి ఉండుట అంటే మళ్ళీ అదే అయింది ఉప ఆసనం ఉపవాస వసతి ఉన్న నివాసం చేసుకున్నాడు ఉన్నాడు దాంట్లో విలీనమై ఉన్నాడు అది ఉపవాసం కాబట్టి యోగ శబ్దానికి ఉపాసన శబ్దానికి ఉపవాస శబ్దానికి లోకంలో ఉన్న అర్థం ముఖ్య అర్థం కాదు గౌణార్థం అట్ ది బెస్ట్ ఇట్స్ సెకండరీ మీనింగ్ అట్ ది వర్స్ ఇట్ ఈస్ ది రాంగ్ మీనింగ్ తెలిసిందండి అసలైన మీనింగ్ ఏమిటి మూడు పదాలకి కూడా అంటే మనస్సుని పూర్తిగా విలీనం చేసి మీరుధం యోగ సేవయా మనం చూసాం వ్యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ యోగాన్ని మీరు ధ్యానాన్ని అభ్యాసం చేస్తుంటే ముందు మనస్సు క్రమంగా దాని చంచలత్వం తగ్గి నిరోధావస్థని పొంది అంటే నిశ్చలావస్థని పొంది ఉపరమతే అది విరించొస్తుంది విరామం అయిపోతుంది అంటే ఇప్పుడు కరెంటు పోయిందనుకోండి ఫ్యాన్ ఏం చేయాలి ఫ్యాన్ ఏమవుతుంది అంతలా తిరుగుతున్నది వేగంగా తిరుగుతున్నది ఆ స్పీడ్ అయిపోతుంది తిరిగి తిరిగి తిరిగి తిరిగి అడిగి అలాగే మనస్సు కూడా మీరు యోగ సేవ చేత నిశ్చలం అవుతుంది అయితే నిద్రపోయాడా నిద్ర కాదు తెలివిగానే ఉంటారు మనస్సు యొక్క చలనం ఉండదు దాన్ని యోగము అంటారు ఆత్మయోగం మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు అప్పుడు మీ స్వరూపము యొక్క జ్ఞానము లేక సాక్షాత్కారం మీకు కలుగుతుంది ఆ స్వరూప సాక్షాత్కారమే బ్రహ్మానందము అని అది ఈ ప్రకరణం మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా గడిచిన మూడు శ్లోకాల్లో చెప్పడం అయినది ఇప్పుడు దానిపై మాట ఈ శ్లోకంలో చెప్తున్నారు తం వి అందము తమ్ విద్యా ఇది తెలుసుకునవలేను ఆ యోగాన్ని తెలుసుకుని అవ్వలేను యోగాన్ని తెలుసుకోవడం అంటే ఇది తెలుసుకోవడం సో ఇది తెలిస్తే యోగము తెలిసినట్టు ఈ యోగము అంటే ఎవరిలో కలుసుకుంటే కలిగేటువంటి సుఖానుభవం యోగం కాదు ఆ యోగ మనిషి అవ్వచ్చు అయితే ఓ దేవత అయితే ఏదో ఒక ఫ్లాష్ చూశాను ఇవేమీ యోగాలు కావు కాబట్టి యోగము అంటే తన స్వరూపం నుంచి తన స్వరూపము నుండి నిలిచి ఉండుట ఇది యోగం ఈ యోగమును తెలుసుకొనవలెము విద్య అండి తమ విద్యా తి విద్య ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న విద్య ఇది జ్ఞా ఇది యోగ విద్య తెలుసుకోవాలి విద్యాత్ విద్యాత్ అంటే తెలుసుకొనవలెను తెలుసుకొనబడి దాని పేరేమిటి విద్య విద్యాత్ అన్నది క్రియాపదం గర్భం విద్య ఇది ఏం విద్య యజ్ఞశాలలో కూర్చుని యజ్ఞం చేసే విద్య ఇది కాదు పూజాగృహంలో కూర్చుని పూజ చేసే విద్య కూడా ఇది కాదు మార్కెట్ ప్లేస్లో కూర్చుని ధనాన్ని సంపాదించే విద్య కాదు లేకపోతే మహిమలు మంత్రాలు తంత్రాలు చేసి ఏవేవో మహిమలు ఫోటో నుంచి విభూతిరాలింది అటువంటి మహిమల్ని సంపాదించి పెట్టేటువంటి విద్య కూడా ఇది కాదు చూడండి తర్వాత రాజకీయ అధికారము లేకపోతే పాపులారిటీ లోకంలో పేరు ప్రఖ్యాతులు అలాంటివి వచ్చేటువంటి విద్య కూడా ఇది కాదు ఈ విద్య ఇది ఎటువంటి విద్య అంటే ఆత్మ విద్య తన స్వరూపాన్ని తాను తెలుసుకునే విద్య ఇది రహస్యంగా గదిలో గురువు శిష్యుడిని కూర్చోబెట్టి చెవిలో ఊదేటువంటి మంత్ర కూడా ఇది కాదు ఇది ఓపెన్గా పబ్లిక్గా ప్రవచన సందర్భంలో సాధకులకు అందించబడేటువంటి ఓపెన్ ప్లాట్ఫామ్ మీద అందించబడేటువంటి ఆత్మ విద్య అర్థమైంది కదండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ సమకాలీన సమాజంలో ఈ లక్షణాలనే మనకు కనబడతాయి అందుకోసం నేను అవన్నీ కూడా ఉటంకించి అవేమీ కాదు సుమాండిది ఇది కేవలము తన స్వరూపంలో తాను నిలిచి ఉండేటువంటి విద్య దీనికి ఉపాసన యొక్క ముఖ్యార్థం యోగా అన్న ఇదే ఉపవాసము ఇదే ఇది విద్య ఈ విద్యని మనం పొందాలి దీన్ని పొందే పద్ధతి ఏమిటంటే శ్రోతవ్యో మంతవ్యో నిదుతవ్య శ్రవణమలన నిరుధ్యాసనముల ద్వారా దీన్ని పొందాలి ఇదేమి మిస్టరీతో కూడిన విద్య ఏమి కాదు ఇది ఓపెన్ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద కావలసిన సాధుకులకి అందజేసే విద్య ఆ ఉన్నవాడు అందుకునేటువంటి విద్య తమ్ విద్యా ఆ ఆ యోగాన్ని తెలుసుకునవలను ఎలా తెలుసుకోవాలి దుఃఖ సంయోగ వియోగం దుఃఖై సంయోగ దుఃఖ సంయోగ సంయోగ వియోగ సంయోగ వియోగం ఈ విద్య ఎటువంటి విద్య అంటే ఇది వియోగాన్ని కలిగించే విద్య వియోగము అంటే తెలుసు కదా ఇప్పుడు వాళ్ళకైనా ధనం పోయిందనుకోండి ధన వియోగం కలిగింది వారికి అంటారు సంస్కృతం పోయిన వాళ్ళు అలాగా మాట్లాడతారు వాళ్ళకైనా కావలసిన మనిషి పోయారు అనుకోండి ప్రియ వియోగం కలిగినది ప్రియుని యొక్క వియోగము లేకపోతే పుత్రవియోగము అయితే పితృ వియోగము తండ్రి పోయారు పితృ వియోగము మాతృ వియోగము ఈ వియోగము అనే పదం ఇప్పుడు ఈ విద్య పేరేమిటి యోగం యోగ సంజ్ఞితం యోగము అని పేరు విద్యకి యోగము అంటే తెలుసుకునేది ఏమండి ఓకే యోగము అనే పేరు గల విద్య ఈ దీని లక్షణం ఏమిటండి ఈ విద్య పేరేమిటి విద్య ఎలా ఉంటుంది విద్య వియోగము ఎంత విడ్డూరంగా ఉందో చూడండి ఏమండి యోగం అనే పేరుగల విద్య ఎలా ఉండాలి యోగంగా ఉండాలా వియోగంగా ఉండాలా యోగానికి ఆపోజిట్ అయిందిగా వియోగం ఏది యోగం అంటే కలయిక సంయోగము అన్నా కలయికే వియోగం అంటే విడిపోవడం ఇది విద్య ఏం విద్య యోగ విద్య ఇది ఏముంటుంది దీంట్లో విడిపోవడం ఉంటుంది ఎలా ఉందండి విరోధంగా లేదు అదే పంచేతనే శంకర భాష్యంలో కఠోపనిషత్ భాష్యంలో శంకరాచార్యులు ఏమంటారంటే వియోగమేవ సంతం యోగ ఇత్యాచక్ష అది వాస్తవంలో వియోగం కానీ దాన్ని మహాత్ములు యోగము అని పేరు పెడతారు వాస్తవంలో వియోగం ఇప్పుడు ఆత్మతోటి కల ఈ కారణం కదా ఆత్మతోటి కల లేక ఎప్పుడు సిద్ధించే ఉండే కొత్తగా కలిసిదేమీ లేదు మరి ఇంక ఇదేమిటండి అంటే అనాత్మతోటి వియోగము ఎలాగంటే ఇంట్లో ఉండుతా అనే విద్య అనే ఇంట్లో ఉండుట అది యోగం ఇంట్లో ఉండుతా యోగం ఇంట్లో అంటే వీడు అస్తమానం రోడ్లప్పుడు తిరుగుతూ ఉంటాడు వాడికి ఇంట్లో ఉండుటా యోగం పట్టించాలి మీరు ఏమండీ ఇంట్లో ఉండుట అనే యోగం పట్టించాలంటే ఏం చేయాలి రోడ్డు మీద తిరగడం నుండి వియోగాన్ని కలిగించాలి వీడికి వాడు వెళ్ళి పాన్ షాప్ దగ్గర అరగంట సేపు కాలక్ షాపింగ్ చేస్తాడు అక్కడికి వియోగం పెట్టాలి సినిమా హాల్ దగ్గర ఇంకో అరగంట సేపు ఉంటాడు అక్కడికి వియోగం పెట్టాలి మార్కెట్ ప్లేస్లో ఇంకో గంట ఉంటాడు అక్కడికి వియోగం పెట్టాలి ఇలాగ అరగ క్లబ్లో అరగంట ఉంటాడు అక్కడ వియోగం పెట్టాలి వీడు ఒక హాఫ్ డజన్ ఉన్నా వీడి తిరిగేటువంటి ప్లేస్లు ఈ హాఫ్ డజన్కి వీయోగం కలిగింది అనుకోండి ఇప్పుడు ఎక్కడ ఉంటాడు వీడు ఇంట్లో ఉంటాడు అది యోగం ఇప్పుడు ఎక్కడ యోగం ఉండే ఇది యోగం అనాలి కానీ యోగం అన్నది ఏంటి మరి అదే రహస్యం యోగమై ఉండగా దానికి యోగము పేరు మహాత్ములు అలా పెట్టారు పేరు సో ఎందుకంటే ఈ ప్రాపంచిక విషయాల వెంట పొరుగత్తి కారణంగా వీడు తనకు తానే దూరమై ఉన్నాడు ఒక ఆయన భంగు తాగాడు శివరాత్రి నాడు భంగు తాగుతారు కొంతమంది భంగి అంటే అది నిషాద్రవ్యం అది తాగేస్తారు శుభ్రంగా దేవుడి పేరు చెప్పి త్యాగేస్తారు దేవుడి పేరు చెప్పి ఛాయ్ టీలు ఏవేవో తవ్వుతారు దేవుడి పేరుని భంగు శుభ్రంగా తవ్వుతారు ఈ భంగు వాళ్ళు ఏమంటారు అంటే బలరాముడి శిష్యుగా ఉంటారు వీళ్ళకి బలరాముడేమో వీళ్ళకి ఇన్స్పిరేషన్ ఏం చెప్పమంటారు బలరాముడు ఏం చేసాడో మనం చూసామా పెట్టామా కాదండి అదో పుస్తకంలో రాసి అయ్యా ఏదో పుస్తకంలో బలరాముడు భంగు తాగాడు రాసింది ఆయన తాగాడు ఆయన్ని అరిగించుకున్నాడో లేకపోతే కష్టపడ్డాడో ఏమైందో భంగు ఎవడు తాగినా కడుపుకుని వ్యాధి కలుగుతుంది ఎవరికి కలిగినా ఎవరికైనా కలుగుతుంది బలరాముడికైనా కలుగుతుంది మరో రాముడికైనా కలుగుతుంది శరీరం శరీరమే కదండి పార్థివ దేహం కదా ఇది రోగం రాదు మరి సో బలరాముడు భంగు తాగాడు ఏదో ఏదో చేశాడు ఆయన ఆయన పేరు పెట్టి మనం భంగు తాగడానికి ఎవరన్నా అర్థం ఉందా ఆయన చుట్ట తాగాడని నేను చుట్ట తాగుతానంటే వీడికి రోగం రాదు వీడికి కాబట్టి ఏం చెప్పంటారు చర్చిలు చుట్ట తాగేవాడని వీడు కూడా చుట్ట తాగాడు అనుకోండి చర్చిలు ఇంతలావు చుట్టాలు తాగేవాడు ఒక్క చుట్ట తాగితే వీడికి హాస్పిటల్లో పరయాలు తీసుకెళ్ళి ఏదో బంగు తాగాడు వీడ భంగు తాగి ఇంటి గుమ్మం మీద కూర్చున్నాడు గడప అంట ఆ ఇంటికి గుమ్మ గడప ఆ గడప మీద కూర్చున్నాడు గడప మీద కూర్చోదు జంట మరి బంగు తాగిన అలాగే ఉంటాడు గడప మీద కూర్చుని పో లక్ష్మణాన్ని ఏడుస్తున్నాడు అయ్యో అని ఏడుస్తున్నాడు పెద్ద పెద్ద సోకన్నాలు పెట్టుకున్నాడు ఎవరో అడిగారు ఎందుకండి అంత పెద్ద ఆయన అలా ఏడుస్తుంటాయి ఎందుకంటే అంతలా ఏడుస్తున్నారు ఏమో కష్టం ఏమొచ్చింది ఎవరు పోయారని అడిగారు అంటే నేను మా ఇంటికి వెళ్ళే దారి తప్పిపోయాను అని ఏడుస్తున్నాడు వాళ్ళ ఇంటి గడప మీద కూర్చుని మరి ఏడుస్తున్నాడు అప్పుడు ఎవరో చెప్పారు నాయన నువ్వు దారి తప్పడం ఏమిట్రా విధిమోహం ఇది మీరు అయ్యో కాదండి మళ్ళీ మీరు నాకు తప్పు చెప్తున్నారు మా ఇల్లుకి దారి తప్పిపోయాను బాబోయని మళ్ళీ ఏడుపు మొదలుపెట్టాడు అలా ఏడు చేస్తున్నాడు అప్పుడు మహాత్ముడు వీడు ఏడుపు ఎవడైనా తగ్గిస్తే బాగున్నాడు వినలేకపోతున్నావు అంటే ఆయన ఉన్నాడు నేను తగ్గిస్తాను అని నేరే నిన్ను ఇంటికి తీసుకెళ్తాను రారా అని చేపట్టుకుని లేవతీసాను మీకు ఇల్లు తెలుసా తెలుసు మీ ఇంటి అడ్రస్ నాకు తెలుసు దారి తెలుసు సరే చేపట్టుకుని లేవతీశాడు లేవతీసే ఆ వీధి దాటించాడు పక్క వీధికి తీసుకెళ్ళాడు అక్కడ ఒక కాలువ ఉంది ఆ కాలువ దాటడానికి బళ్ళకట్టు ఉంది ఆ బల్లకట్ట ఎక్కించాడు ఎందుకంటే వీడు అంటున్నాడు మా ఇల్లు కాలువ ఒడ్డున ఉంది అంటున్నాడు కాలువ ఒడ్డున ఉంది అది సో బల్లకట్టు దాటించాడు దాటించి ఆ బల్లకట్ట అటు వెళ్ళగానే అందరూ దిగుతారు కదా వీళ్ళు దిగలేదు మళ్ళీ కొత్త ఎక్కి మళ్ళీ బల్లకట్టు ఇటు వస్తుంది కదా మళ్ళీ ఇటు వచ్చేసారు ఇటు వచ్చేసి మళ్ళీ మళ్ళీ బల్లకట్టు దాటి దిగి మళ్ళీ ఆ వీధి ఇంకో వీధి చిక్కు తిరిగి వచ్చి ఇదిగో మన ఇంటికి వచ్చామో అని ఇల్లు చూపించాడు వీడు మహానందపడ్డాడు అమ్మయ్యా బతుదేవుడా అని ఇంటికి వచ్చామో అని వెళ్ళి మళ్ళీ ఇంట్లో గడప మీద కూర్చున్నాడు ఆనందంగా ఉన్నాడు ఏడుపు మానేశిడు ఇది యోగము ఇది అలాంటి యోగం మనం చేసి యోగం అలాంటి ఆత్మస్వరూపం నుంచి బయటకి పోయి బయట తిరిగి తిరిగి తిరిగి మళ్ళీ తిరిగి ఆత్మస్వరూపానికి చేరుకోవడం తప్ప మరేమీ లేద్ది ఇంట్లో కాబట్టి అనాత్మ వియోగానికే ఆత్మ సంయోగము అని ఆత్మయోగము అని పేరు కాబట్టి వియోగానికే యోగము అని పేరు పెట్టారు మహాత్ములు చాలా అందమైన పేరు పెట్టారు ఇక్కడ దేనితోటి వియోగము దుఃఖ సంయోగంతో వియోగం చూడండి దుఃఖము మీ స్వరూపం కాదు నేను ఒక ప్రశ్నతో చెప్పండి మీరు సుఖంగా రోజంతా గడిపారు నిద్రపోయారు నిద్ర మీకు సుఖంగా ఉంటుందా దుఃఖంగా ఉంటుందా సుఖంగా ఉంటుందండి అయ్యో అది చెప్పడానికి కూడా వెనకడతారని సుఖంగా ఉంటుంది రోజంతా దుఃఖంతో గడిపారు ఏవో కష్టాలు ఈ కష్టాలు ఆ కష్టాలు దుఃఖంతో గడిపారు ఒకప్పుడు కావలసిన వాళ్ళు ఎవరో పోవడం ఆ దేహాన్ని తీసుకెళ్ళి తగలబెట్టి వచ్చి సాయంకాలం ఎప్పటికి నదీ స్నానం చేసి వచ్చేసి ఈ పాటికి టైం అవుతుంది రెండు మెతుకులు తిని ఆ దుఃఖాన్ని మళ్ళీ ఇంకొక నాలుగు సార్లు ఏడిచి ఆ దుఃఖాన్ని అనుభవించి అనుభవించి రాత్రి తొమ్మిది ఇంటికి అలసి సొలసి దుఃఖిస్తూ దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు అప్పుడు ఆ నిద్రలో సుఖంగా ఉంటుందా దుఃఖంగా ఉంటుందా సుఖంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు సుఖం మీ స్వరూపమా దుఃఖం మీ స్వరూపమా సుఖం మీ స్వరూపం ఏమీ లేకుండా ఉంటే మీకేముంటుంది సుఖం ఉంటుంది కాబట్టి ఇప్పుడు దుఃఖం నుంచి విముక్తి కలగాలని కదా ప్రతి ఈ దుఃఖ విముక్తి ఎలా కలుగుతుంది నువ్వు దుఃఖంతో సంయోగం పెట్టుకోకంటే దుఃఖంతో సంయోగం పెట్టుకోకు అయ్యా ఇప్పటికే దుఃఖంతో సంయోగం పెట్టుకున్నాము అని అన్నారు అనుకోండి ఇప్పటికే దుఃఖంతో సంయోగం పెట్టుకున్నారు ఆ పెట్టుకున్న సంయోగానికి వియోగం చేసి బ్రేక్ తీసుకోవాలండి ఇప్పటికే దుఃఖంతో సంయోగం ఎలా పెట్టుకున్నారని ఒక ఆయన నేను అడిగాను అంటే పొరపాటుని కారు కొన్నానండి వ్యామోహంలో పడి దానికి రోజు పెట్టుబడి ఆ ఇన్స్టాల్మెంట్లు పే చేసేపటికి తాడు తిరుగుతోంది ఇదే నేను దుఃఖంతో సంయోగం పెట్టుకున్నాను ఓకే నీకు దుఃఖ విముక్తి కావాలి కదా ఎస్ ఆ సంయోగానికి వినియోగం చేసి ఏం చేయమంటారు ఆ కారు అక్కడ ఎక్కడైనా పార్క్ చేసి చేతు కిలో ఉదకాలు ఇచ్చేసి తగ్గారా కొన్ని కిలలు పట్టుకెళ్ళి నువ్వులు పట్టుకెళ్ళి ఆ కారు ఎక్కడో పార్క్ చేసి కీలు కూడా అక్కడే పెట్టేసి ఇలా ఈ కిలో ఉదకాలు ఇచ్చి తక్కారా రిజిస్ట్రేషన్ సరే అయితే ఏం చేయాలో అది చేసి తక్కారా గివ్ గివ్ ఇట గివ్ టు య ఫ్రెండ్స్ అయితే అయిన కానీ అమ్మి వియోగం మరి దుఃఖం అనుభవించాలా దుఃఖ సంయోగ వియోగం కావాలో తేల్చుకోవాలి డిసైడ్ కాబట్టి నేను ఎవరు పెట్టుకోమన్నాడు దుఃఖంతో సంయోగం నువ్వే పెట్టుకున్నావు కదా అప్పుడు దుఃఖంతో సంయోగం పెట్టుకునేప్పుడు మహాత్ముల్ని కన్సల్ట్ చేసి పెట్టుకున్నాడా న్యూమరాలజిస్ట్నైనా కన్సల్ట్ చేశాడా సంయోగం పెట్టుకునేప్పుడు ఏ కన్సల్టేషన్ చేయడు అది తీరా దుఃఖం ఎత్తికొచ్చిన తర్వాత అందరినీ కన్సల్ట్ చేస్తాను అంట కాబట్టి దుఃఖంతో సంయోగం నువ్వు పెట్టుకున్నది తప్ప దేవుడు పెట్టింది కాదు ఇతరులు పెట్టింది కాదు నువ్వు అజ్ఞానం చేత సంయోగం పెట్టుకున్నావు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు కొని ఇప్పుడు పెట్టేసుకున్నాం కదా ఇది వదలెం వదిలిపోతుంది ఎందుకంటే ఆత్మస్వరూపము అసంగము అదొక పెద్ద అడ్వాంటేజ్ నువ్వు వదిలిచేసుకున్నావు అనుకుంటే ఇప్పుడు వదిలిపోతుంది ఈ క్షణంలో వదిలిపోతుంది అంటే ఈ క్షణంలోనే వదిలిపోతుంది నువ్వు డిసైడ్ చేసుకోవాలి నీకు దుఃఖ సంయోగంతో వినియోగం కావాలని నువ్వు అనుకుంటే ఈ క్షణంలో ఆచర ఊళ్ళో కాశీకృష్ణాచార్య అని ఒక ఆయన ఉండేవారు ఆయన బాలబోధిన సంస్కృత పుస్తకాలు రాశారు ఇక్కడే పద్మనాభంలోనే ఉండేవారు ఆయన కాశీకృష్ణాచార్య అని ప్రసిద్ధి ఆయన బ్రిటిష్ వాళ్ళ కాలంలో బ్రిటిష్ అధికారి గురించి ఉద్యోగం చేస్తూ ఉండేవారు వాళ్ళ నాయనగారి తిథి వచ్చింది అంటే శ్రాద్ధతిథి ఆ వేళ ఉద్యోగం బుధవారం అయినప్పుడు వర్కింగ్ డే ఈయన అప్లికేషన్ రాసిచ్చారు రేపు మా నాయనగారి శ్రాద్ధతిథి నేను ఉద్యోగానికి సెలవు కోరుతున్నాను అని అప్లికేషన్ రాసి ఇచ్చారు అదే ఆఫీసర్కి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతున్నారు సాయంకాలం ఇంటికి అదేదో జన్మోద్యోగం చేస్తూ లేదు ఆఫీసర్ పిలిచాడు బ్రిటిష్ ఆఫీసర్ పిలిచి నీకు నేను సెలవు ఇవ్వట్లేదు అని కూడా సెలవు కూడా ఏంటంటే నేను శ్రాద్ధం పెట్టాలి తండ్రి గారికి అంటే నువ్వు పొద్దు పొద్దున్న ఆఫీస్ కదా ఆరింటికి లే తొమ్మిదింటికి ఫినిష్ చేసుకునే శ్రాద్ధం ఆఫీస్కి రా అనేది సలహా అలా పెట్టకూడదా శ్రాద్ధం శ్రాద్ధం అనేది పదకొండింటికో పదింటికో పెట్టాలి నేను మధ్యాహ్నం పొద్దున్న స్నానం చేసి తర్పణాలు ఇచ్చి మళ్ళీ మధ్యాహ్నం స్నానం చేసి భోక్తంగా పిలిచి ఒంటి గంటకి అవుతున్నది నేను అప్పుడు రాలేను నువ్వు తొమ్మిదింటికి రమ్మంటావు అసలు నేను రాలేను అందులో అదేం కుదరకు రావాలి అన్నాడు ఇప్పుడే వస్తాను ఆగండి అన్నాడు బయటకు వచ్చేది తేలాలు ఉంటాయి కదా ఆ తేలలు కొనుక్కున్నాడు ఎందుకంటే మొన్నడు పొద్దున్న తెల్లతర్పణ ఉంటుంది శ్రాద్ధం నాడు తెల్లతర్పణ ఉంటుంది ఆ తేలలు పట్టుకొచ్చాడు మంచినీళ్ళు లాగే చెంబు పట్టుకొచ్చాడు రిజిగ్నేషన్ లెటర్ పట్టుకొచ్చాడు చూడండి రేపు నేను తిలతర్పణాలు ఇవ్వబోతున్నా మా తండ్రి గారికి ఈవేళ నీకు ఇస్తున్నా తిలతర్పణాలు అలా రెండు తెల్లలు చేతిలో పోసి ఆ రిజిగ్నేషన్ అయిన లెటర్ ఆయన మొహాన్ని అంతే మళ్ళీ ఇంకెప్పుడు ఆఫీస్కి వెళ్ళలేదు అంతే దుఃఖ సంయోగంతో వియోగం అంతే బస్ గివిటర్ దుఃఖమో దుఃఖమో దుఃఖమో నిన్ను ఎవడమేమన్నాడండి ఓ పెద్ద బండరాయమో వస్తున్నాడు ఒకడు మెడలు ఎప్పెట్టి వస్తోంది దుఃఖం వచ్చేస్తుంది బెండలు ఎప్పెట్టేస్తోంది నా ప్రారంభం ఇలా ఉంది నేను ఇది మోసేస్తుంది నేను ఎవడము ఉన్నాడు కింద పారాయలేదు డోంట్ డోంట్ పారాయితుంది ఓకాయన చాలా భోజనం చేస్తున్నాడు చాలా దుఃఖంగా ఉన్నాడు ప్రారంభంలోనే మొదటి ముద్దలోనే ఆయన ముఖంలో దుఃఖం ఉండదు ఎందుకు అలా ఉన్నారు దుఃఖంగా అంటే పప్పులో ఉప్పు వేయలేదు అయ్యాడు ఏం పప్పులో ఉప్పు లేదు నేనున్నాను మంచినీళ్ళు తాగుతారు కదా మంచినీళ్ళలో ఉప్పు ఉంటుందా అడుగు అంటే ఉండదు అన్నాడు మరి మంచినీళ్ళు తాగినప్పుడు దుఃఖం కలిగిందా మీకు లేదండి మరి అలాగే పప్పు అప్పుడు ఎందుకు కలగాలి దుఃఖం ఎందుకు కలగాలి అవును నిజంగా ఎందుకు కలుగుతుంది మరి కలుగుతుంది కదా ఎందుకు కలుగుతుంది అంటే అదే ది క్యాచ్ ఈస్ ఇన్ ది మైండ్ మంచినీళ్ళు తాగేప్పుడు ఉప్పు ఉండాలి మీరు అపేక్షించరు ఎంత ఫిజికల్ ఎఫెక్ట్ ఉంటుందో చూడండి దాన్ని మంచినీళ్ళు తాగేపుడు ఉప్పు ఉండాలనే అపేక్ష ఉండదు అపేక్ష అపేక్ష అంటే ఎక్స్పెక్టేషన్ అది లేకపోవడం చేత మంచినీళ్ళు తాగినప్పుడు మీకు దుఃఖం కలగదు పప్పు అన్నం కలిపి తినేప్పుడు ఉప్పు ఉండాలనే ఒక అపేక్ష ఉంటుంది ఎందుకంటే నిన్న ఉప్పు వేసిన పప్పు తిన్నారు కదా మళ్ళీ ఈవేళ కూడా అలాగే ఉండాలి దాని పక్కన దప్పడం ఉండాలి దాని పక్కన ఆవకాయ ఉండాలి అప్పడం ఉండాలి ఇన్ని అపేక్షలు ఉంటాయి మీడియో ఉండాలి ఇన్ని అపేక్షలు పెట్టుకుని ఆ ముద్ద నోట్లో పెడతాడు దాంతో వీడికి దుఃఖమే మిగుతుంది ఇప్పుడు రెండో ముద్ద నోట్లో పెట్టు అపేక్ష లేకుండా మంచినీళ్లు తాగినట్టుగా పప్పు ముద్ద అన్నం తింటున్నాను అని నోట్లో పెట్టు పెట్టు నువ్వు పెట్టాడు ఇప్పుడు ఎలా ఉందో దుఃఖంగా ఉందా సుఖంగా ఉందా బాగానే ఉందా తినేసి అంతే కాబట్టి దుఃఖ సంయోగం మనం పెట్టునే అది దేవుడు పెట్టింది కాదు కాబట్టి దుఃఖ సంయోగ వియోగం ఆ వియోగం చేసుకునేటువంటి పూచి మనిషి మీదే ఉంటుంది ఆ విద్యని బోధించేటువంటిదే యోగం దుఃఖ సంయోగ వియోగాన్ని బోధించేటువంటిదే యోగము ఓ మహాత్ముడు దగ్గరికి వెళ్ళాడు ఒక ఆయన ఎటోనండి సంసారంలో అంతా దుఃఖమే మీరు మహాత్ముడు చాలా ఉల్లాసంగా చిరునవ్వుతో ఉన్నారు ఏమిటి రహస్యం ఏమిటి అని అడిగాడు అడిగి ఎప్పుడు సంసారంలో వేడి చలి రెండు ఉంటాయా ఉండవా ఉంటాయి సుఖం దుఃఖం ఉంటాయా ఉండవా ఉంటాయి అప్పుడప్పుడు భూకంపాలు తా తుఫాన్లో వస్తాయి రావా వస్తాయి సృష్టి అయింది కాబట్టి ప్రళయం కూడా వస్తుందా రాదా వస్తుంది కాబట్టి ప్రతి మనిషి పుట్టిన చచ్చి తీరాల్సి చచ్చిపోవాల్సిందే కదా మృత్యు వస్తుందా రాదా వస్తుంది శరీరం ఉన్న తర్వాత అప్పుడప్పుడు రోగం రొచ్చు వస్తాయి రావా వస్తాయి ఓకే అయిపోయింది సెటిల్ అయిపోయింది ఇంక దేని గురించి నువ్వు చింతన చేయడం మానేసి అంటే దుఃఖ సంయోగ ఉయోగించే వారే ఇవన్నీ కూడా ఉండివే అవి వచ్చినప్పుడు వాటికి ఏదో రెస్పాన్స్ ఏదో అవసరమైనదో చేసేస్తాము ఇంకా వాటి గురించి అంతకంట పట్టించుకునే ప్రసక్తి లేదు శివోహం శివోహం నేను మొన్న ఏదో పాఠం రోగం వచ్చింది శరీరానికి ఏం చేయాలి వెంటనే వైద్యం చేసేయాలి మందు ఖచ్చితమైన మందు తీసుకురావాలి ఆ మందుకి మళ్ళీ దాంట్లో సెంటిమెంట్ పెట్టకూడదు మా మా హోమియోపతి వాడమన్నాడు అని అలా మొదలెట్టకూడదు మందుకి హోమియోపతికి తగ్గిది అయితే తప్పేం కాదు కానీ రోగానికి ఏది మందు ఇది అలోపతియా హోమియోపతియా ఆయుర్వేదమా ఇప్పుడు ధన్మంతరం మనం మేనమావ కొడుకు కాదు అలోపతి వాడు వాడేమి పరాయి వాడు కాదు ఇవన్నీ అనవసరం ఆ రోగానికి ఆ మందు ఏది సెంటిమెంట్ అనవసరం ఏ రోగానికి ఏ మందు కడుపులో ఎసిడిటీ ఉందనుకోండి ఆయుర్వేదం చాలా మంచిది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి ఆయుర్వేదానికి కృష్ణార్పణం అయిపోతుంది ఆయుర్వేదలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అలాంటివి సెంటిమెంట్ అనవసరం ఆయన ఏదో ఏదో చూర్ణం ఇస్తాడు ఈ బ్యాక్టీరియాకి చూర్ణానికి సంబంధం ఏమి ఉండదు వీడికి బ్యాక్టీరియల్ స్కాఫిలో కాకస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తే ఆయన వాతం పెరిగి చిత్తం తగ్గిందంటాడు వాతానికి చిత్తానికి బ్యాక్టీరియాకి సంబంధం లేదు కాబట్టి ఈ సెటిఫిక్ట్ ఏవద్దు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే ఏ యాంటీబయాటిక్ వాడాలి అది మీకు తెలియదు డాక్టర్కి తెలుస్తుంది ఫిజీషియన్ అడగాలి సర్జన్ అడిగితే వాడికి తెలియదు అంతటి సర్జన్యం ఇక్కడికి వచ్చేప్పటికి పప్పులో కాలేస్తాడు ఫిజీషియన్లు అడగాలి ఒక మంచి ఫిజీషియన్ ఎవడున్నాడో చూసుకోవాలి వెళ్తే ఏమన్నా నేను జ్వరంతో బాధపడుతున్నానంటే ఆయనకి తెలుసు సమాజంలో ఆ పేటలో ఏ జ్వరాలు ఉన్నాయి ఏమిటి సంగతి సమాచారం ఆయనకి తెలుస్తుంది తెలిస్తే నాకు తెలిసింది దాన్ని మీ జ్వరం ఇలా రెండు దగ్గరికి రండి చూస్తాడు నాలుగ చూస్తాడు నాలుకని బట్టి ఏ ఇన్ఫెక్షన్ తెరుస్తున్నాయి ఇలా కన్ను చూస్తాడు దాన్ని బట్టి ఇన్ఫెక్షన్ తెరుస్తున్నాయి ఈ పొట్ట మీద ఇలా కొట్టి చూస్తాడు దాన్ని బట్టి ఇన్ఫెక్షన్ తెరుస్తుంది ఫిజీషియన్ చేసే పనులు ఇవే ఆ ఇన్ఫెక్షన్ తెలియగానే దాని ట్యాబ్లెట్ రాసిచ్చేస్తుంది కోర్సు వేసుకోమని అది వేసుకుంటే తగ్గు దానికి దేహానికి చేయాల్సినటువంటి సేవ చేసేయటం దాన్ని ఉపేక్ష చేయద్దు ప్రేమగా దాని సేవ చేసేయటం చేసేసి ఇంకా ఎటువంటి అపేక్ష పెట్టుకోకుండా ఈ దేహం వల్ల నాకు ఉపకారం కావాలి అనే అపేక్ష పెట్టుకోకూడదు అలా కూర్చుండుకోవడం శివోహం శివోహం జ్వరం వస్తే అలా పడుకుండా పొడవుతాయి ఇంకా ప్రపంచం అంతా తలకిందులైపోయినా మనకేం సంబంధం లేదు జ్వరం వచ్చింది దేహానికి పనిచేసే శక్తి లేదు కాబట్టి మనసు మీద పడాయి కని తీసుకెళ్ళి దేహాన్ని మనస్సునే ఆత్మస్వరూపంలో విలీనం చేసేసి శివోహం శివోహం అనుకుంటూ జపం చేసుకుంటూ పుట్టారు అయిపోయిందంటే మీకు దుఃఖ సంయోగంతో వియోగం వచ్చేసింది మీరు ట్రై చేసి చూడండి ఇది మనం ఏం చేస్తాం జ్వరం వస్తే అవి బాబోయ్ వచ్చేసింది ఈ పనులన్నీ ఆగిపోయాయి ఏం పనులు ఈ పనులు ఎప్పటికైనా తిగుతాయా సంసారం పనులు తెగలడం అనేది ఉంటుందా సముద్రంలో అలలు ఆగిపోతాయేమో కానీ సంసారంలో పనులు తేమలవు పనులు ఇప్పుడున్న పనులన్నీ చేసేస్తే ఇంక పనులు ఏమి ఉండవా మళ్లీ డబుల్ది సంఖ్యలో పళ్ళు పనులు మళ్ళీ తయారవుతాయి ఈ పనులు ఎప్పటికీ తేమలవు సంసారం దారిని సంసారం నడుస్తూ ఉంటుంది ఇప్పుడు దేహానికి విశ్రాంతి అవసరం దీనికి మందు వేసి మనసు మీద పడేసి మనస్సుని శివుని మీద లగ్నం చేసి శివోహం శివోహం అని జపం చేస్తూ మీరు కూర్చోండి ధ్యానం చేస్తూ కూర్చోండి అన్నీ చక్కగా సెటిల్ అవుతాయి మనమే దుఃఖంతో సంయోగాన్ని పెట్టుకుంటాం ఎప్పుడు కూడా మీరు ఒక పాయింట్ చెప్తాను మీరు ఆలోచించండి ఎనీ ఎయిల్మెంట్ రోగం ఏదైనా దాంట్లో ఫిజికల్ పెయిన్ కాంపోనెంట్ పది శాతమే ఉంటుంది తొంభై శాతం మీకు పీడ నొప్పి లేకపోతే దుఃఖము అది సైకలాజికల్ తప్ప ఫిజికల్ కాదు తొంభై శాతం దుఃఖం ఎలిగినేట్ అయిపోతుంది మరి పది శాతం ఉంటుంది కదా మందు వేస్తే ఆ పది శాతం కూడా పోతుంది దేహాభిమానం లేకపోతే దేహాభిమానం లేకుండా మందు వేసుకుంటే అది కూడా పోతుంది కాబట్టి ఈ విధంగా ఈ విద్య ఇది ఏం చేస్తుంది దుఃఖ సంయోగ వియోగాన్ని ఇచ్చేటువంటి విద్య తమ్ విద్య యోగ విద్య అంటే అలాగో తెలుసిన దీని రహస్యం ఏంటంటే ఇప్పుడు మీరు వాచి కొనుక్కున్నప్పుడు వాటర్ ప్రూఫ్ అని వాచి కొనుక్కుంటారు వాటర్ ప్రూఫ్ వాచ్ ఎలా అడ్వర్టైజ్ చేస్తాడో తెలిసినా వాడు హీరో ఉంటాడు వాడు స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వస్తాడు ఇలా స్విమ్మింగ్ పూల్లో దూకేపుడు చేతికి వాచ్ ఉంటుంది అయ్యో నీళ్లలో దూకుతున్నాడు వాచిరా అని మనం అనుకులు నీళ్లలో దూకేస్తాడు దూకేసి ఈతాలు అవి కొడతాడు మళ్ళీ బయటకు ఎక్కుతాడు ఆ వాచి అలాగే ఉంటుంది వాటర్ ప్రూఫ్ వాచ్ అని అడ్వర్టైజ్ చేస్తాడు అంటే నీళ్లలో పడ్డా కూడా ఆ వాచ్ ఏమీ కాదు ఈ లోపల ఈ వాచి వీడు ఇలా తీసి పక్కన పెట్టబోతుంటే టేబుల్ మీద జారి కింద పడిపోతుంది అయ్యో వాచి విరిగిపోయింది అని మనం అనుకుంటాం కానీ వాడు ఏమీ అలా అనుకోడు వాడు చిన్న కింద చేతిలో తీసి మళ్ళీ పెడతాడు షాక్ ప్రూఫ్ వాచ్ కాబట్టి అలాగే మన హృదయాన్ని దుఃఖ ప్రూఫ్ చేసి దుఃఖంతో దానికి కనెక్షనే ఉండదు దుఃఖ ప్రూఫ్ అర్థమైందండి మీకు దుఃఖ ప్రూఫ్ చేసేసుకుంటున్నాడు అంతే అది మన చేతిలో ఉంటుంది ఎలాగంటే ఇవిలాగే దుఃఖంతో నాకు సంయోగం వద్దు అంతే ఆ విద్య ధ్యానం చేస్తుంటే మీకు ఆ మనస్సుకి ఆ నిద్రలు ఏర్పడుతుంది శ్రవణమన నిరుధ్యాసనాలు చేస్తుంటే మీరు దుఃఖాప్రూఫ్ అయిపోతారు పాఠం గీతని వినడం మళ్ళీ ఇంటికి వెళ్ళి వేదాంత పాఠాన్ని అధ్యయనం చేయటం తర్వాత ధ్యానం చేయటం ఈ మూడు పనులు చేస్తే యు బికమ్ దుఃఖాప్రూఫ్ అటువంటి విద్యది సిద్ధి కానీ మీకు ఏ సిద్ధి కావాలి నీటి మీద నడిచే సిద్ధి కావాలా లేకపోతే ఫోటోలోంచి చపాతీని తీసే సిద్ధి కావాలా లేకపోతే హృదయాన్ని దుఃఖము స్పృశించనే స్పృశించదు అటువంటి సిద్ధి కావాలా మీకే సిద్ధి కావాలని కోరుకోండి ఏది కావాలంటే అది ఇస్తాను మీకు నేను ఈ పూట ప్రతిజ్ఞ చేస్తున్నా మీకేది కావాలి మూడోది కోరండి ఇంకా అక్కడ నుంచి ఫోటోలో చపాతీలను మొదలెట్టద్దు నాకెప్పటికీ డౌట్ ఫోటోలు వచ్చి చపాతీలు వచ్చే కానీ పిజాలు ఎందుకు రావని నాకు డౌట్ ఎనీవే కాబట్టి యు బికమ్ దుఃఖ ప్రూఫ్ అటువంటి విద్య ఆత్మ విద్య దుఃఖం అనేది వీడి స్పృశించదు ఎందుకంటే దుఃఖం మీద ఒక సూత్రమొట దుఃఖం హీనామ ప్రజ్ఞాపరాధ స్వామి అఖండానందజీ మహారాజ్ చెప్పేవారు దుఃఖం అంటే ఏడో తెలుసు ప్రజ్ఞ యొక్క అపరాధమే ప్రజ్ఞ అంటే తెలివి మీ తెలివిలో ఎక్కడో దోషం ఉంది అంటే అర్థమేంటి మీకు సరిగ్గా తెలియలేదు ఇప్పుడు కొత్తగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని తీసుకొచ్చి ఆ అమ్మగారికి ఇచ్చాడు ఇస్తే అది అంటూ నీది తెరుచుకోవటం లేదండి అంటున్నాను అంటే అర్థం ఏంటి ఆ కుక్కర్లో లోటా లేకపోతే ఆమె యొక్క ప్రజ్ఞలో లోట ప్రజ్ఞలో లోటు ఎందుకంటే అవిడ ఇలా తీసి ఇలా లాగుతోందే కాని దాన్ని ఇలా తీసి ఇలా లాక్కూడదు ఇలా తీసి అలా వంపుగా పెట్టి లాగా ప్రెషర్ కుక్కర్ అంటే అలా ఉంటుంది అలాంటివి కొన్ని కుక్కర్లు ఉంటాయి అది ఆ ఎగ్ షేపు ఉంటుంది ఆ షేపుకి డైరెక్ట్గా లాగితే రాదు అది కొంచెం ఇలా వంకర తిప్పి తీస్తే వస్తుంది అదేవిధంగా అంటే ఆ క్యాచ్ ఆ చిన్న క్యాచ్ ఉంటుంది ఆ యాంగిల్లో తీయాలి అది అదే అదేదాన్ని బలం అంతా పెట్టి లాగితే రాదు అసలు ముందు మీరు బలం పెడుతున్నారంటే నీకు చెదకాలేదని అర్థం మామూలుగా అమెరికాలో నేను ఐటెం కొన్నా ఓ ప్యాకెట్ ఇంటి ప్యాకెట్ దానిలో ఉన్న వస్తువు నాకు కావాలి అది చెంతలాగిన ఊరి రాదు నాకున్న శక్తిని తప్పట్లాగిపోతుంటే ఆయన చూసేదా డోంట్ డూ దాట్ రావట్లేదండి అంటే యూ డోంట్ మై హోటల్ ఓపెన్ ఎట్ కాదండి నేను బలంగా బలంగా ఓపెన్ చేయకూడదు you don't know how to open it balanga open cheyatam anedhasalu meeku america lo factory lo ayye undathu asalu packaging chatakane vaadu chestanalladu vaalu packaging alla cheyaru ante meeku package open cheyatam chatakaledanamaata ante parayinge vonto tharavanda akkada how to open annu untundi tharavanda appudu chusthu undi akkada how to open annu chinna arrow undi aa arrow pakkana chinna gate undi pull here annu undi adilavattu illaruga tagga open ayyindi సో కాబట్టి మీకు దుఃఖం కలిగింది అంటే మనం ఏం చేస్తాం నాకు దుఃఖం కలిగింది అనుకోండి ఏం చేస్తాం కోడలు అయితే అత్తగారికి చూస్తుంది ఈవిడే నాకు రెస్పాన్సిబుల్ అవి దీన్ని క్లాసికల్ మదర్లా డాటర్లా సిండ్రోమ్ అని అంటారు మీరు మరోలా అనుకోకుండా ఉడితే అలాగ ఉంది సాహిత్యంలో ఉంది అలాగారి క్లాసికల్ అత్త కోడళ్ల సిండ్రోమ్ కోడలు దుఃఖంగా ఉందంటే ఏమో దుఃఖంగా ఉన్నామంటే ఏమంటుందండి చెప్పండి మీరు ఏం చెప్పంటారండి మా అత్తగారు అని డాష్ డాష్ డాష్ అత్తగారు దుఃఖంగా ఉన్నారనుకోండి ఏమండి అలా బాగానే ఉన్నారు నిన్నటిదాకా ఇప్పుడు అలా ఉన్నారంటే ఏం చెప్పమంటారు లేమ్మా మా కోడలే నాడు అంటుంది దుఃఖానికి హేతు ఎవరు మరో కుటుంబ సభ్యులు ఏమండి సపోజ్ కుటుంబ సభ్యులు హేతువు కాదనుకోండి అప్పుడు దుఃఖానికి హేతు ఎవరు పక్కింటి వాడు నేబర్ మూలంగా మనకు దుఃఖం కలుగుతుంది సపోజ్ నేపరు కూడా దుఃఖానికి హేతువు కాదనుకోండి అప్పుడు దుఃఖానికి హేతు ఎవరు సాధారణంగా నేను ఒక ఆయన్ని కలిసాను ఆయన అన్నారు ఆ పార్టీ పోయి పార్టీ వచ్చేక అన్ని కష్టాలేనండి అన్నాడు అంటే నేనున్నాను ఏమండీ అంతకుముందు ఆ పార్టీ పోయి పార్టీ మొన్న వచ్చింది అంతకుముందు ఈ పార్టీయే ఉంది అప్పుడు మీరు అన్ని సుఖాలే అనుభవించారా అంటే చెప్పండి మీరు హండ్రెడ్ పర్సెంట్ సుఖాలు అనుభవించారా అప్పుడు ఈ పార్టీలు అట్నుంచి తిరగబడుతూ ఉంటాయి ఈ పార్టీయే ఉంది ఐదేళ్ల కిరతం అప్పుడు మీరు అన్ని సుఖాలు అనుభవించారా అప్పుడు కూడా మీరు దుఃఖాలు అనుభవించడం కంప్లైంట్ చేయడం నేను ఎరుగుతున్నాను మరి అలా ఎందుకు మాట్లాడతారు కాబట్టి మన దుఃఖానికి ఆ పార్టీ వాళ్ళ కారణం ఏంటి వాళ్ళ వాళ్ళ వాళ్ళు కొడుతున్నారు వాళ్ళు చేసేదివో వాళ్ళు చేస్తారు వాళ్ళు ఏమో ఉపకారం చేస్తారని నేను మన దుఃఖానికి వాళ్ళు కారణం అనుకోవడం అది వేదాంత శాస్త్ర దృష్ట్యా పెద్ద వివేకం అనిపించకూరు అయితే దీని మీద ఇంకో కొన్ని తెలివితేటలు వాళ్ళు ఉన్నారు మన దుఃఖానికి కారణం నెంబర్స్ అని వాళ్ళు అంటారు మీ నెంబర్ అంతా ఏ నెంబర్ అండి ఏ నెంబరు ఏ నెంబర్ అంటే మీ పాస్పోర్ట్ ఏదో ఉంటాయి కదా నెంబర్స్ ప్రయాణం చేసేవాడికి పాస్పోర్ట్ నెంబర్ ఉంటుంది ఇంటర్నేషనల్ జర్నీ చేసేవాడికి పాస్పోర్ట్ నెంబర్ ఉంటుంది ఎంత మీ పాస్పోర్ట్ నెంబరు వన్ సిక్స్టీ సిక్స్ థర్టీ టూ అదొకటి ఏదో ఆరు పదమూడు పదహారు పద్దెనిమిది వన్ క్లో సేట్ నో ఇట్ ఈస్ బ్యాడ్ అది అస్సీ ఇది ఎలా బ్యాడ్ అయింది అండి ఎలా బ్యాడ్ అయ్యింది కార్లో వెళ్తున్నాడు అనుకోండి మీ కార్ నెంబర్ అంతా అరవై ఏడు ముప్పై నాలుగు బ్యాడ్ ఎలాగో బ్యాడ్ హూ కౌండ్ యూ వాట్ నాన్ సెన్సిటీస్ సో సంఖ్య దుఃఖానికి హేతులు ఎలా అవుతుంది మీ పేరు ఎలా రాస్తారు మీరు నా పేరు విశ్వం మీరు ఎలా రాస్తారు విఐఎస్ విఏఎం అని రాస్తాం అది దుఃఖానికి హేతులు మరి ఇప్పుడు ఎలా రాయాలి డబ్బులు అవి రాస్తే మీ దుఃఖాలు డబ్ల్యూ రాయిడియా ఏంటండి మొన్న ఒక ఆయన నాకు ఏదో పత్రిక ఇచ్చాడు విశ్వం అని ఉంది డబ్ల్యూ ఐసఎస్ డబ్ల్యూఏ ఉంది ఈ స్పెల్లింగ్ కానీ నాకు డౌట్ వచ్చింది ఎవరో స్పెల్లింగ్ మిస్టేక్ ఏదో వేసినట్టున్నాడు ఆ పత్రికవాడు అని నేనంటే కాదండి అలాగే వేశాము మీ స్పెల్లింగ్లో డబ్ల్యూ ఏమిటా ఈఐ అని ఉండాలి డబల్యూ అని ఉండకూడదే అంటే కాదునండి ఈ మధ్యన ఒక శాస్త్రం ఒకటి వచ్చింది దాని ప్రకారం వీని తీసి డబ్ల్యూ పెడితే మాకు దుఃఖాలు పోతాయని వచ్చిందని వారి శాస్త్రం కూడా అయితే మేము కూడా పెట్టుకోవచ్చా అంటే మీరు పెట్టుకోకూడదు మీకు దుఃఖం అందరికీ ఇంక జీవుల్ డవల్ యూ పెట్టేరు కాదు వాడు ఒక రోడ్లాడు అక్కడక్కడో ఉంటాడు ఆ మీ స్టేషన్ దగ్గర ఉండే ఒక బోర్డు వాడి దగ్గరికి వెళ్ళాలి వాడికి నూట యాభై రూపాయలు రెండు వందల చెల్లిస్తే వాడు చెప్తాడు ఏ స్పెల్లింగ్లు ఎలా మార్చాలో వాడు చెప్తాడు అలా మార్చుకుంటే మీ దుఃఖాలు వీళ్ళని మించిన వాళ్ళు ఇంకో కొంత గ్రూపులు ఉన్నారు మీకు తెలుసుకున్న ఏంటి అని ఉంటే దాంట్లో మీరు ఫీల్ అవుతారు ఇంకా చాలామంది నక్షత్రాల కారణంగా దుఃఖం అని గ్రహాల కారణంగా దుఃఖమని ఇంకా ఇవే అనేక కారణాలని దుఃఖాలకి వెతుక్కుని ఏమంటే మీకు దుఃఖానికి అసలైన కారణం వెతకుండగా ఇన్ని రాంగ్ కారణాలు వెతుకుతుండ కారణంగానే మనకి దుఃఖ నివృత్తికి ఉపాయమే దొరకకుండా అయిపోయింది దుఃఖ నివృత్తికి ఉపాయమే లేకుండా అయితే నేను ఒక ఆయనతో నడుస్తున్నా ఆయన పెద్ద ఎస్ట్రాలజర్ తల పెద్ద ఎస్ట్రాలజర్ ఆయనకి ఫోన్లు వస్తూ ఉంటాడు ఈ ఫోన్లో నాతో నడుస్తుండగానే నాతో చేస్తున్న ప్రసంగం ఆపేసి ఫోను సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఆ సెల్ ఫోన్లో బొంబే నుంచి సెల్ ఫోన్ అది ఓహో అలాగా సర్లేండి మీకు ఇక్కడ వచ్చిన కష్టానికి నేను ఆలోచించి మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను మీరు గంట తర్వాత ఫోన్ చేయండి అని పెట్టేశాడు ఈ లోపల మళ్ళీ నాతో మాట్లాడుతున్నాడు ఏదో పుస్తకం ఇది నేను ఏదో చెప్తున్నాను ఇంతలోకి మళ్ళీ ఫోన్ సెల్ ఫోన్ వాళ్ళతో ఇలాగే ఉంటుంది ప్రసంగం అది అది చవల్ అలా ఫిక్స్లో ఫిక్స్లో వెళ్తూ ఉంటుంది ముందుకి నాకు ఓపికేం పర్వాలేదు నేనేమి డిస్టర్బ్ అవును మళ్ళీ ఫోన్ వచ్చింది ఈ ఫోన్ ఏమో ఇది ఇది బాంబే నుంచి కాదు ఇదేమో ఇంకోవైపు నుంచి తొత్తరమూరి నుంచి వచ్చింది ఈ ఫోను ఉంది కోనసీమలో ఓ గ్రామం అక్కడి నుంచి వచ్చింది అక్కడ ఏదో ఆయనకేదో దుఃఖం నేను వస్తున్నాను అతి చేసే వస్తున్నాను మీ దానికి సొల్యూషన్ చెప్తాను అని ఇలా చెప్తున్నాను ఈ లక్షలో ఎక్కువ ఫోన్ వచ్చింది మామూలుగా నేనేమంటున్నానంటే ఇలాంటి ఫోన్ ఏదో అయ్యి ఉంటుంది లేదు లేదు ఆగారు నా ప్రసంగాన్ని నేను ఆపా నాగాను ఆయన కూడా ఇలాంటి ఫోను ఏదో అయ్యి ఉంటుందని దానికి కూడా ఏదో రిప్లై తర్వాత ఇస్తాను ఏదో చెప్పబోయి ఇలా పెట్టాడు పెట్టాడు ఆ ఫోన్ ఆయన భార్య చేసింది ఆయన భార్య అయింది ఇలాంటి ఎప్పుడు అడగదు ఆవిడి షీ నోస్ బెటర్ ఆవిడ ఏదో చెప్పింది ఈయన ముఖంలో రక్తపు చుక్కలేదు కట్టివేటుకు రక్తపు చుక్కలేదు ఈయన ముఖంలో స్వామీజీ నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి ఏమైనా అంటే ఏదో కష్టం వచ్చింది అయ్యో పాపం కష్టం వచ్చినా ఇంటికి వెళ్ళడానికి కావాల్సిన డబ్బు అవి ఉన్నాయా అయితే నన్ను ఏమైనా ఏమైనా ఏర్పాటు ఏదో ఎవరి నేనేం నిశ్చయించుకున్నానంటే నాకు దుఃఖం వస్తే రాముడు కాళ్ళు హనుమంతుడి కాళ్ళు పట్టుకుంటాను కానీ ఈ లాంటి వాళ్ళ కాళ్ళు పట్టుకోను ఎందుకంటే అతని దుఃఖం అతనికి సెటిల్ కాలేదు హీ డి నాట్ నో అండ్ హి డద నో హౌ టు హ్యాండిల్ నేను వదా వచ్చింది ఈ కథంతా ఎందుకు చెప్పానంటే ఒక స్టేట్మెంట్ ఒక సూత్రం ఉంది ఆ సూత్రం ఏమిటంటే దుఃఖం హి నామ ప్రజ్ఞాపరాధ ఈ చెప్పిన ఈ స్టోరీని మీరు స్పిరిట్ తీసుకోండి డోంట్ గెట్ క్యారీడ్ అవే బై ది డీటెయిల్స్ టేక్ ది స్పిరిట్ అక్కడ పీస్ వైజ్ నేను చెప్పిన మీకు నచ్చని పాయింట్ ఏదైనా ఉంటే డోంట్ గెట్ కుట్ ఆఫ్ బై దాట్ అన్ని నష్టాలని రూల్ ఏం కదా సో బట్ యూ కమ్ బ్యాక్ టు ది ఒరిజినల్ పాయింట్ ఒరిజినల్ పాయింట్ ఏమిటంటే మీకు దుఃఖం కలగ్గానే మీరు పనిచేయాలి ఏమిటి ఆహా ఈ దుఃఖం కలిగింది ఎందుకు కలిగింది ఎక్కడో మన థింకింగ్లో మిస్టేక్ ఉంది ఎక్కడో థింకింగ్లో మిస్టేక్ ఉంది మీ సైకే స్ట్రక్చర్లో ఏదో మిస్టేక్ ఉంది మీ వాల్యూ సిస్టంలో ద సైకలాజికల్ వాల్యూ సిస్టంలో ఎక్కడో మిస్టేక్ ఉంది అందువల్ల దుఃఖం కలిగింది బస్ అలా ఆలోచించాలి కానీ అలా మీరు ఆలోచించి మనస్సును పరిశీలించి ఈ దుఃఖహేతు ఏమిటి మీరే ఆలోచించి తెలుసుకోవాలి కొంత సత్సంగం వల్ల సహకారం లభిస్తుంది అవసరమైతే మీరు మహాత్ములను కూడా కన్సల్ట్ చేయొచ్చు మీరు ఎప్పుడైతే మీ సోచ్ సమజ్ మీ విచారధార ధోరణి విచారధార మీ థింకింగ్ ఫ్యా మీకుండే ఆలోచనల యొక్క ధోరణి సంకల్పముల యొక్క ప్రవాహం యొక్క లక్షణం దాంట్లో ఏదో దోషం ఉన్నది దేర్ ఈజ్ సమ్ టాక్సిక్ ఎలిమెంట్ ఇన్ యువర్ సైకింగ్ అందువల్ల మీకు దుఃఖం కలిగింది అది పట్టుకోవడం కూడా కష్టం కాదు కానీ మీరు పట్టుకోలేరు ఎప్పుడు పట్టుకోలేరు ఈ దుఃఖానికి హేతువు బయట ఉంది ఆ బయట కోడలు కావచ్చు అత్త కావచ్చు నక్షత్రం కావచ్చు గ్రహం కావచ్చు నంబర్ కావచ్చు స్పెల్లింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు దుఃఖానికి హేతువు బయట ఉంది అని మీరు బయట చూస్తున్నంతసేపు మీకు దుఃఖహేతువు తెలియదు కనపడదు పైగా బయట మరోటేదో కనబడి మీరు మిస్లీడ్ అయిపోతారు తప్పిస్తే దుఃఖహేతువుని మీరు తెలుసుకోలేరు కాబట్టి ఆ విద్య ఏ విద్య చేతనైతే మీరు దుఃఖప్రూఫ్ అవ్వగలుగుతారో ఆ విద్య మీకు దొరకదు ఇప్పుడు నేను చెప్పాను ఒక అరడజనం వెరైటీస్ చూపించాను వీటి వెనకాల మీరు పడుతున్నంతసేపు మీరు దుఃఖప్రూఫ్ కాలేరు మీరు దుఃఖానికి వలనరబుల్గా ఉంటారు చాలా వలనరబుల్గా ఉంటారు రియల్లీ దుఃఖ ప్రూఫ్ కాలేదు ఇది ఎలా ఉంటుందంటే మా చిన్నప్పుడు మేము చూసాం అతను ఒకడు ఉండేవాడు ఒక ఒక అతను అతని జేబులో ఓ బొమ్మ పెట్టుకుంటాడు ఆ బొమ్మ అతనికి బలం ఆ బొమ్మ పడిపోయిందంటే మనిషి జావకారి కొత్త కొట్టేసి కింద పారేసేయచ్చు అలాగే ఎప్పుడూ ఉండకూడదు అలాంటి పరాధీనత ఉండకూడదు ఓ తాయిత కట్టుకుని ఇంకా నాకు దుఃఖం లేదనుకున్నాడు అనుకోండి సపోజ్ ఈ సంగతికి తెలిసి అరే ఆడి తాయిత్కి అనుకొని వాడు ఓ కుర్రాడు వీడి కాగితలాకపోతాడు వీడు వచ్చి తప్పటప్ప కొట్టిస్తాకపోతాడు మీరు దుఃఖప్రూఫ్ లేదంటే వాళ్ళనరుబుల్ అయిపోతాడు అలాగా యూ కెనాట్ డిపెండ్ అప్ ఆన్ ది అవుటర్ ఫర్ యువర్ ఇన్నర్ హ్యాపీనెస్ కాబట్టి మీ యొక్క ఆలోచనలో ఏదో దోషం ఉంది మనిషి ఎప్పుడు కూడా తన మనస్సులో ప్రవహిస్తూ ఉండేటువంటి సంకల్ప ప్రవాహాన్ని పరిశీలించడం అభ్యాసం చేయాలి దాన్ని పరిశీలించాలి ఏకాంతంలో కూర్చుని పరిశీలించా నేను ఎలాగా ఆలోచిస్తున్నాను ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఈ ఘర్షణ వచ్చింది దీనికి నా నా కంట్రిబ్యూషన్ ఎలా ఉంది నా కంట్రిబ్యూషన్ నేను మానేయగలుగుతానా అని అలాగే ఆలోచిస్తూ కూర్చుంటే మనస్సు శుద్ధమైపోతుంది ఆ దుఃఖహేతువు మీ మనస్సులో ఉన్నట్టుగా మీకు స్పష్టంగా కనపడుతుంది చాలా క్లియర్గా కనపడుతుంది వెంటనే మీరు ఆ ఇంప్రూవ్మెంట్ చేసేది ఇప్పుడు అక్కడ వస్తువు ఇది ఉంది ఇది సరిగ్గా కనపట్టలేదు అనుకోండి సరిగ్గా కనపడకపోతే తడిగుడ్డ పెట్టి దాన్ని తుపిస్తే కనపడదు తడిగుడ్డ పెట్టి కళ్ళ చోటు తుపిస్తే కనపడదు ఇక్కడ మట్టి